రోగం వచ్చినప్పుడు కూడా ఈ శరీరానికి రోగం వచ్చింది అనే మాటే తప్ప నాకు రోగం వచ్చిందనే మాట అసలు అతనే కూడా రోగం వచ్చినప్పుడు కూడా ఆఖరికి క్యాన్సరే వచ్చినా కూడా ఇది బడీకి క్యాన్సర్ వచ్చిందనే తప్ప నాకు అనే మాటే లేదు కాబట్టి మీరు మనస్సు పెట్టి ఆ దేహాభిమానం ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది దీనికోసం గృహస్థులు సన్యాసులు అనే తేడా ఏమీ లేదు అందరికీ ఉంటుంది కాబట్టి అది పాయింట్ ఈజ్ నాట్ ఆయన గృహస్థ సన్యాసానికి కాదు పాయింట్ ఏహాభిమానం ఏ లెవెల్లో ఉన్నది అటు పాయింట్ కాబట్టి ఈ దేహమును ఇదం అనే విధంగానే దక్షిణం నువ్వు అభ్యాసం చేయి కుంతి యొక్క పుత్రుడమైతే మరి అది చేయడం చేతనాలి ఇదం శరీరం కౌంట్ దీనికి క్షేత్రం పేరు పెట్టినట్టు భాష్యకా క్షతాణాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవద్ అస్మిన్ కమఫల నివృత్తే క్షేత్రవితి ఇది ఈ దేహమును క్షేత్రం అనే అందటంలో నాలుగు విప్పత్ర్థాలు చెప్తున్నారు దీనికి క్షేత్రం పేరు ఎందుకంటే క్షతాత్ త్రాయతే ఇది ఇన్ని దీన్ని మనిషి గాయము లేక దెబ్బ తగలకుండా కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి క్షేత్రము అంటే మీరు పని కట్టుకుని కాపాడక్కర్లా దాన్ని ఇస్టింగ్టివ్ అంటారు నీకు ఎక్కడైనా దెబ్బ తగిలే సందర్భం అవకాశం ఉంటే ఇస్టింగ్టివ్గా సహజ సిద్ధంగానే దేహము ఆ జెమ నుంచి తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు దీన్ని నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను ఇప్పుడు చూడండి భయము తెలివి అని ఏదో మీరు గుర్తుపట్టాలి నా చెప్పే పరిస్థితి ఇప్పుడు భయం ఎలాగంటే పాము కనపడదు పావు గణపడిన వెంటనే ఖర్చు మనం వెనక్కి అడుగు వేసి నాలుగు అడుగులు జర జర జర నడిచి వెనక్కి వెళ్ళిపోతాను అది ఒక ఘటన ఇంకో ఘటన టేబుల్ ఎదురకుండా వేసుకున్న టేబుల్ మీద జాతక చక్రం పెట్టుకునే రెండు సంవత్సరంలో మన బ్రతుక ఎలా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది క్యాల్కులేషన్ నాకు ఆ క్యాల్కులేషన్ సంఘి ఏ గ్రహం ఇప్పుడు ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలం వస్తుందో అవన్నీ కూడా నాకు తెలుసు ఆ పెద్ద విజ్ఞానం నేను పదేళ్ళు కష్టమైన సంపాదించాను ఆ విజ్ఞానం క్యాల్కులేషన్ చేస్తూ ఉంటా ఓకే ఈ రెండు రెండు పరిస్థితులు మీకు అవగాహన అయ్యాయి కదా దీంట్లో భయము ఏది తెలివి ఏది చెప్పండి మొదటిది భయమా తెలివియా తెలివి రెండవది భయమా తెలివియా లోకంలో ఎలా అనుకుంటారు మొదటిది భయం అనుకుంటారు రెండవది తెలుగు రెండవది తెలివి కాదు రెండవది భయం ఇన్సెక్యూరిటీ అభద్రత భద్రత ఉండదు అభద్రతా భావంలో ఉంటాడు మనకి అది రెండవది అందుకోసమే ఆ క్యాల్కులేషన్స్ అంతా వేస్తూ ఉంటాయి ఈ క్యాల్కులేషన్స్ వేసి వాళ్ళు ఎలా ఉంటారో వాడు జీవించి ఉన్నంత కాలము క్యాల్కులేషన్స్ వేస్తూ రేపు పోతాడనగా ఈవేళ కూడా క్యాల్కులేషన్స్ వస్తుంది రేపు పోతానంగా ఈవేళ కూడా క్యాల్కులేషన్ దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది ఈ క్యాల్కులేషన్స్ గట్టెక్కించేవి కావు అని తెలియలేదు ఇంకా దానికి వేరే ప్రూఫ్ ఏవారా ఈ భయం అనేది ఏమి ఏది భయం లోకము అనుకుంటారో అది భయము కాదు దాన్ని సెల్ఫ్ ప్రిజర్వేటివ్ ఇన్స్టింగ్ నేను ఇలా ఒక ఎక్కడ భవనం మీదకి వెళ్ళారు వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ భవనం మీద మధ్యలో ఒక గ్లాస్ ఒకటి పెట్టారు గ్లాస్ ఆ గ్లాస్ వంటి చూస్తే మీకు తొంభై ఐదు కింద ఉండే గ్రౌండ్ కనపడు ఒక టవర్ లో ఉండాలని పెట్టాలి నేను మామూలుగా నేను గమనించలే మామూలుగా నడిచి వెళ్ళి అది కనపడింది నాకు తక్కువని వెనక్కి ఒక్క విట్టుపట్టి అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వారు అప్పుడు నాతో వచ్చిన వ్యక్తులు కూడా నవ్వారు స్వామిజీ మీకు ముందు మేము చెప్పలేదు అసలు మీ రియాక్షన్ అలా అవుతుంది ప్రతి వాడు అలాగే రియాక్ట్ అవుతారు ఎందుకంటే అక్కడ మీరు ఉండరు వేరీస్ నో పర్సన్ లేరు ఎప్పుడైనా అటువంటి సెల్ఫ్ ప్రిజర్వ్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ పర్సనాలిటీ ఉండదు ఇన్స్టింగ్టివ్గా అడుగు వెరక్లేదు అక్కడ శక్తి అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహంలో ఉంది ఆ దేహము తనని తాను ప్రిజర్వ్ చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది క్షతత్రాణాత్ క్షేత్రం ఆ కారణంగా దానికి క్షేత్రం నేను కొంచెం దాన్ని ఆ క్షతత్రాణాత్ అనే కొంచెం విస్తారంగా చెప్తారు చాలా సరళంగా చెప్తాతో ఉంటుంది దేహానికి గాయం పడింది దాన్ని ఎవళ్ళు ఆ గాయాన్ని మాంచిది ఎవరు దేహమే మీకు ఈ సర్జరీల మీద ఒక పుస్తకం అవ్వటం మెడికల్లో మీరు రాసిన వాడు ఎవడో బాయిడ్ అనో ఏదో పేరు గుర్తున్నాం బివో వైదిక్ మెడికల్ బుక్ ఆ సర్జరీ మీద ఉంటుంది సర్జరీ పుస్తకము అనాటమీ పుస్తకం దాంట్లో పుస్తకం చదవగానే ఒక కొటేషన్ ఉంటుంది ఆ కొటేషన్ ఏమంటే ది సర్జన్ సర్జన్ ఫిక్సెస్ ది సూచర్స్ అండ్ ద బాడీ అండ్ ది గాడ్ హీల్స్ సర్జర్ ఏం చేస్తాడంటే సర్జరీ చేసేసి కుట్లు వేసేస్తాడు కుట్లు వేసి గాయాన్ని కట్టి గాయాన్ని కుట్టేస్తాడు కానీ గాయాన్ని మాంచిది ఎవరు లేదు సర్జలు మాన్సారు సర్జరీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ ఐనాస్టిషే ఇస్తారు సర్జరీ చేసేస్తారు పోసేసి మళ్ళీ కుట్లు వేసేసి వీడిని తీసుకెళ్లి ఐసీబ్యూలో పడేస్తారు వీడు సర్జరీ అయిపోయింది కదా ఇంకేమీ అంత హ్యాపీ అనుకుంటాడు ఎందుకంటే ఒక్క గంట సేపు ఆగాల్సి ఉంది గంట అయ్యేప్పటికీ ఆ ఎనస్టీసియా పోతుంది అప్పుడు వీడికి దుఃఖం ప్రారంభం అవం నాలుగు రోజులు లేక పోతుంది ఆ నాలుగు రోజులు చాలా టఫ్ పీరియడ్ అయిన తర్వాత ఒక ఫోర్ డేస్ త్రీ డేస్లో టఫ్ పీరియడ్ ఎందుకంటే ఆ గాయము పచ్చిగా ఉండి చాలా పేడను ముక్తిని అయితే ఆ గాయాన్ని మాన్సేట్ కదా అంత సర్జరీ చేసిన వాడు గాయాన్ని మాంసం లేదా మాంసం లేదా మరి ఎవరు మాన్ గాయం తగ్గిట్లా ఎవరు చేస్తారు దేహమే గాయాన్ని మాంసం దానికి శక్తి ఉన్నట్టు ఈ బాడీ హ్యాస్ హీలింగ్ పవర్ గాయము నుంచి తనను తను రక్షించుకునే శక్తి దేహానికి ఉన్నది కాకుండా ఈ దేహమునకు క్షేత్రము అటువంటి శక్తి దానికి ఉన్నది అయినా కూడా దేహము ఎప్పటికీ అహం కాదు ఇంకా రెండవది క్షయాత్ క్షేత్రం ఇచ్చి క్షయమైపోతూ ఉంటుంది నశించిపోతూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది క్షయము అంటే ఖర్చు అయిపోతూ క్షి క్షయే అని కాకు కాబట్టి ఈ దేహం నాకు క్షేత్రము అంటే అత్ర అనే ప్రత్యయం వచ్చింది త్రా అనే ప్రత్యయం అత్ర అనే ఈ ప్రత్యయము దీంట్లో కృత్తుల్లో ఉండే క్షత్ర అనే ప్రత్యేక క్షీత్ర ఏమండి క్షీత్ర అన్నప్పుడు గుణం వచ్చి క్షేత్ర ఏమండి క్షయించశించేది ఇది దేహము నశించిపోయేది ఖర్చైపోయేది నశించిపోయేది కనుక ఎందుకేత్రము అని పేరు క్షరణాత్ క్షేత్రం క్షరణము అంటే స్రవిస్తూ ఉంటుంది దేహము మీరు ఎక్కడ చూసినా స్రవిస్తూ ఉంటుంది కళ్ళు చూశారనుకోండి దాంట్లో ఏదో శ్రవిస్తూ పొద్దున్నే లేచిన వెంటనే కొడుక్కోవాలి కళ్ళని నీళ్ళతో శుభ్రంగా కొడుకోవాలి ఎవరికి శ్రవిస్తూ ఉండదు ఎక్కడికైనా వీధిలోకి నడిచి వెళ్ళొచ్చిన వెంటనే ప్రతి రోమకూపము కూడా స్రవిస్తూ ఉంటుంది చెమటని శ్రవిస్తూ మీరు స్నానం చేయాల్సి ఉంటుంది ముక్కు నొక్కి ట్టాలని భగవంతు అని అడిగారు అంటే కలగోడు పెట్టుకుంది కోసం ముక్కు పెట్టాడు కలగోడు పెట్టుకోవడం వాటికి అలా ఉన్నారు శ్రవించడం కోసమే ముక్కు శక్తిలో ఎప్పుడు శ్రవిస్తూ ఉంటుంది ముక్కు నోరు శ్రవిస్తూ ఉంటుంది ఇంకా దేహం అంటే మొత్తం పాదాది శిరస్సు వరకు శ్రవించడమే దాని ధర్మం కాబట్టి క్షరణాత్ క్షేత్రం ఎత్తి అంటే వైరాగ్యం కోసం అలా చెప్తారు అసమాను శ్రవించి దానిని కొట్టుబడి నేను అని ఎలా అనుకుంటారంటే నేను అనుకునే ముందు కొంచెం అల్లమైన దాన్ని శుభ్రమైన నేను అనుకోవాలి కానీ ఈ నిరంతరము క్షమిస్తూ అంటే శ్రవిస్తూ ఈ దేహాన్ని అంటే ఓడిపోతూ ఉంటుంది జిడ్డు ఓడిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకుని నేనని వెళ్ళాలనుకుంటాను అనవసరం కాబట్టి క్షేత్రము ఇంకొక పేరు ఇది క్షేత్రవత్ వా లేక నాలుగవది అస్మిన్ క్షేత్రవత్ కర్మఫల నివృత్తి క్షేత్రముకి ఈ దేహము ఒక పంట పొలము వంటిది పంట పొలంలో వ్యవసాయదారుడికి సుఖము దుఃఖము రెండు కూడా లభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ దేహము అనే క్షేత్రంలో ఈ పంట పొలంలో మనము కర్మ అనే వ్యక్తులను వేసి ఆ కర్మల యొక్క ఫలము రూపంగా సుఖము దుఃఖము అనే పంటను మనం అనుభవిస్తూ ఉంటాం దేహము లేనిదే సుఖ దుఃఖానుభవం ఉండదు దేహం ఉండాలి సుఖ దుఃఖములను ఈ సుఖ పండించే క్షేత్రమేదు దేహమే ఎందుకని దేహంతో మీరు కర్మలను చేస్తారు ఆ కర్మల యొక్క ఫలమే సుఖ దుఃఖము కాబట్టి సుఖ దుఃఖములనే పంటలను పండించేటువంటి ఫలము ఈ దేహము కనుక క్షేత్రము వంటిది కనుక క్షేత్రం అంటే క్షేత్రము క్షేత్రం క్షేత్రము వంటిది కనుక క్షేత్రము అనే కోసంతో ప్రయోగించినావు కాబట్టి ఈ విధంగా ఈ శరీరము ఇది క్షేత్రము ఇది శబ్దం శబ్ద పదార్థక మరి ఇది అనే పదం ఉన్నది కదా ఇప్పుడు ఇదం శరీరం కౌంటే క్షేత్రం ప్రతి పదాన్ని పక్కనే ఉండి క్షేత్రం పక్కనే ఉండి ఇది ఇది అభిధీయతే ఇది అంటే అర్థమేంటి ఏం అని అర్థం ఏవం అనే శబ్దానికి ఎంతర్థమో ఇటి అనే శబ్దానికి కూడా అంతే అర్థము అయ్యా ఈ దేహమును క్షేత్రము అనే విధంగా దాన్ని నిర్దేశిస్తారు క్షేత్రం ఏవం అభిధీయతే అంటే ఎంతర్థము ఇతి అభిధీయతే నా కూడా అంతే అర్థం అంటే దేహమును అని చెప్పబడుతోంది అని అంటే అర్థం అంటే ఇది కూడా దీన్ని చెప్పాలి అంటే ఈ విధంగా క్షేత్రము అని అనే శబ్దాన్ని ప్రయోగించి చెప్తారు అలా ఓకే క్షేత్రం ఇది ఏం అభితీయతే కక్ష్యతే దేహము చెప్పబడుతోంది ఏమని ఏ విధంగా చెప్పబడుతోంది క్షేత్రము అని చెప్పబడుతుంది క్షేత్రము అని అంటే అర్థం ఏంటి అయ్యా ఇది దీన్ని చెప్పాలి అంటే క్షేత్రం అనే చట్టాన్ని ప్రయోగించి చెప్తారు అని అని అని అర్థం నాకు దేనికి అని అనే మాట ఏంటి క్షేత్రము అని పేరు అంటే చూడండి దేహము నాకు నాకు ఉండే సంబంధాన్ని ఆ వాక్యం చక్కగా నిర్వచిస్తూ ఉంటుంది దేహములకు నాకు ఉండే సంబంధం ఎటువంటిదంటే వస్త్రము నేను ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము దేహము నేను అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము ఇప్పుడు వస్త్రము చొక్కా చొక్కా ఉంటాం చొక్కాన్ని పట్టుకుని మేము అనకూడదు ఇది చొక్కా అన్న అంటే నేను చొక్కా అనుకూడదు కొంతమంది ఎలా అంటారు ఇప్పుడు గురించి ఇప్పుడు సూట్ ఏదో వేసుకొస్తాడు వేసుకొచ్చి ఈ సూటు వల్ల నేను గొప్పవాడి అయినాను అన్న అని సూటు వల్ల మీరు గొప్పవాడేలా అవుతారు సూటు గొప్పది అప్పుడు ఏమనాల్సి ఇది గొప్పది అనాల్సి ఉంటుంది నేను గొప్ప అనకూడదు ఎందుకంటే ఇదికి దేనికి మీరు ఉంది కదా ఒకవేళ సూటు గొప్ప సూటు వేసుకుని సూటు గొప్పది అన్నానికి బదులుగా నేను గొప్ప అనుకున్నాడు అనుకోండి అంటే వాడు ఏం చేస్తున్నాడనమాట మట్టిని పంచాలని కల్పిస్తున్నాడు చొక్కాకి నాకు ఎటువంటి రిలేషను ఈ దేహంలో నాకు అటువంటి రిలేషన్ చేసుకోవాలి ఇదం శరు ఇదం చొక్క చొక్కా సంస్కృతంలో కంచుకొం అని అంట ఇదం కంచుకొని ఇది చొక్క అలాగే ఇదం శరీరం చొక్కా అన్నప్పుడు కూడా ఏం చేస్తారు హక్కుకు పెడతారు ఇంకో ఇది అలాగే ఇది ఇదం శరీరం అలాగే ఉండాలి లేదా ఆ ఇదం గురించి చెప్తున్నా దేహమునకు ఎలా దేహంతో మనిషికి ఎలాంటి సంబంధం ఉండాలంటే గుర్రమునకు గుర్రపు రౌతుకు ఉండే సంబంధం వచ్చిదో నాకు దేహానికి ఉండే సంబంధం ఆది గుర్రపు రౌతు రౌత్ అంటే రౌత్ అంటే గుర్రాన్ని స్వారీ చేసి ఇవాడు ఆ గుర్రాన్ని చక్కగా రక్షిస్తాడు కాపాడుకుంటాడు దానికి గడ్డి అవి బాగా పెడతాడు ఉలవలు గెడ్డి అవి పెడతాడు తను తిన్నప్పుడల్లా దాన్ని కూడా పెడుతూ ఉంటాడు ఒకప్పుడు తాను తక్కువ తిన్నా పర్వాలేదు కానీ గుర్రానికి మాత్రం కడుపులేదు తా నీరు త్రాగిపిస్తాడు దానికి అంతేకాదండి గుర్రానికి చక్కగా దానికి ఇలాగా చేసి దాన్ని మంచిగా ఆరోగ్యంగా ఉల్లాసంగా దాని మీద ఎక్కి స్వాగించేస్తాడు అంతే తప్ప ఈ గుర్రమే అని మాత్రం అన్నాడు అలా అన్నాడు రౌతు వాడు అవివేకి అని అంటే కాబట్టి దీన్ని స్వామికు అవతేక్ష ఆయన చెప్పినే నేను చెప్తున్నాను కాబట్టి గుర్రపు రౌతూ గుర్రము ఎడల ఎట్టి ధారణను కలిగి ఉంటాడో అంటే దాన్ని చక్కగా కంటిషన్ పెట్టుకుంటాడు పోషిస్తాడు దాని మీద స్వాధీనేస్తాడు అంతే తప్ప అదే నేను అనే అభిమానాన్ని మాత్రం పెట్టుకోదు అదేవిధంగా ఈ దేహము ఎడల సరిగ్గా అటువంటి సంబంధాన్ని మనం తెచ్చుకోవాలి అటువంటి దృష్టి కోణాన్ని మనము కలిగి ఉండాలి అంతే తప్ప దేహమును దేహము నేను అనేది మాత్రం గిహలు అనుకోవటం దీనికి ఇంకొక హేతు కూడా చెప్తారు ఇప్పుడు లాజిక్ ఆఫ్ మల్టిప్లిసిటీ అని లాజిక్ అవటం ఇప్పుడు నేను అనే అనుభవం మీరు తీసుకు చూసినట్లయితే నేను అనే అనుభవము ఆ అనుభవము అది సింగిల్ అది సింగిల్ ఎలిమెంటల్ మోస్ట్ ఫండమెంటల్ ఎలిమెంటల్ ఎక్స్పీరియన్స్ నేను అనే అనుభవం దేహము అనేది అది సింగిల్ ఎన్నడూ కాదు ఇట్ ఈజ్ మల్టిపుల్ అనేక వస్తువులు కలిసి దేహము అవుతుంది నేను మటుకు నేను అనేది మీకు ఎలా అనుభవాన్ని వస్తుంది నేను అన్నప్పుడు ఓ ఐదో పదో ముక్కలు కలిసి ఉన్నది అలా కలిసింది నేను అనుభవం కలుగుతున్నా మీకు అలా కలగదు నేను అనే అనుభవం ఎప్పుడు కూడా సింగిల్గా ఉంటుంది ఏక ఏకత్వంగా ఉంటుంది తప్ప ముక్కలు ముక్కలుగా అనుభవానికి రాదు అలా ఉండదు కానీ దేహం మటుకు ముక్కలు ముక్కలుగా అనుభవానికి వస్తుంది దేహం అలాగే అనుభవానికి ఇప్పుడు మీరు గమనించండి ఏదైనా అనారోగ్యం చేస్తుందనుకోండి ఈ డయాబెటీస్ అవి ఉన్నప్పుడు ఒక లింబుని యాప్ేషన్ కూడా చేస్తారు గాడ్ పర్మిట్ వచ్చే దృష్టాంతం కోసమే చెప్తున్నాను కాలు తీసేస్తా లేకపోతే చేయి తీసేస్తా లేకపోతే యుద్ధంలో చేయి పోతుంది కాలు పోతాయి కానీ మనిషి జీవించి ఉంటాడు ఆ చక్కగా గాయం ఆరోగ్యంగా బానే ఉంటుంది కానీ వారి యొక్క నేను అనే అనుభవంలో మార్చేస్తారు రెండు కాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి నేను అనుభవం ఉన్నదో ఒకవేళ ఏకానైనా కాలు ఒకటి లేకుండా కూడా నేను అనే అనుభవము యథాతథముగా ఉంటుంది కాబట్టి దేహానికి గాయాలు తగులుతాయి తప్ప నేనుకి ఎన్నడూ గాయాలు తగలవు దేహము అనేకముల యొక్క సమాహారం అనేకములను దగ్గరికి చేర్చి పెట్టింది దేహం అదే నేను అది సమాహారము కాదు ఇది సింగ్యులర్ ఇట్ ఈజ్ ఎలిమెంటల్ ది నాట్ కంపౌండ్ ఇస్ సింగులర్ అండ్ ఎలిమెంటల్ అనుభవం అలా ఉన్నది అనుభవాన్ని పరిశీలించుకోవాలి నేను అనే అనుభవాన్ని పరిశీలిస్తే మీకు ఆ విషయం స్పష్టం సో ఈ విధంగా నేను దేహ దేహానికి అంతటి వైరుధ్యము గలదు కనుక నేను ఎన్నటికీ దేహము కాదు దేహము ఎన్నటికీ నేను కాదు ఇది చాలా ఇంపార్టెంట్ విచారం ఎందుకంటే దేహమే నేను నేనే దేహము అనే దేహాభిమానం ఏదైతే గలదో దీని దీనిని కంటిలోని నలకతో పోల్చాయి కంటిలో నలక పడిందనుకోలేదు ఒక ఏదో పడిందనుకో ఎంత దుఃఖం కలుగుతుంది అంతేకాదు కన్ను మార్చుకుంటాం కంటిలో నలక ఎంత ఉంటుంది చాలా చిన్నదిగా ఉంటాయి కానీ కంటిలో నలక పడితే వీడు జగత్తు నలంతని చూచి తెలుసుకునే శక్తిని కోల్పోతాడు ఇంకా వీడికి జగత్తును చూడలేదు నలక కనుక లేకపోతే ఓ మైక్రోస్కోప్ పెట్టుకుని అణువులను చూడగలుగుతాడు తెలుసుకోప్ పెట్టుకుని గ్రహాలని నక్షత్రాలని చూడగలుగుతాడు కానీ కంట్లో నలకబడిందంటే మనకు మొత్తం జగత్తు యొక్క దృష్టంతా కూడా కప్పివేయబడుతుంది ఏది చూడలేకపోతుంది అదేవిధంగా స్నేహమే నేను అనే దేహాభిమానము గలవాడికి ఆత్మస్వరూపము కప్పివేయబడుతుంది ఆత్మస్వరూపాన్ని చూడలేడు తెలియలేడు పైగా స్నేహమే లేను అనేటువంటి అభిమానం కారణంగా భయపడుతో బితుకు బితుకుమంటూ బతుకుతుంది ఎందుకంటే ఆ దేహానికి రోగం వస్తుందేమో చచ్చిపోతుందేమో అని భయపడుతాం అది రోగం రావడము తప్పదు చావడము తప్పదు కానీ ఇప్పుడు మహాత్ములు ఏమన్నాడంటే దుఃఖహేతు ఏది చావ చాలు వల్ల భయమా భయమే దుఃఖహేతు చాలు అలాగే దుఃఖహేతు ఏది రోగమా రోగం వల్ల వీడికి వచ్చే మానసికమైనటువంటి దుఃఖమా ఏది ఎక్కువ దుఃఖాన్ని ఇస్తుంది అంటే రోగం వల్ల కలిగే దుఃఖం చాలా తక్కువ ఉంది ఆ రోగమును తన ఎందు రోగిగా అయిపోయి వారు అనుభవించే మానస దుఃఖం ఉన్నదే అది చాలా ఎక్కువ ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ అంటారా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టు ఆ రూమ్కి వెళ్ళాలనుకోండి వీడి పనే బాగుందిరాడు అవస్తే హాయిగా ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా ఉంటున్నాడు ఇంటి దగ్గర వీడిలో నొలక మంచం మీద ఏదో పడుకుని గొయ్యగా ఉండే బద్దమి పడుకుని ఉంటాడు వేరే అక్కడికి వెళ్తే మంచి ఫస్ట్ క్లాస్ బెడ్ ఉంటుంది ఆ బెడ్ మీరు పైకెట్ ఎలా కావాలంటే అలాగే దాన్ని మలుపుకోవచ్చు దాని పక్కనే స్విచ్లు అన్నీ ఉంటాయి హ్యాపీ ఎంత విశ్రాంతిగా ఉన్నాడో వాడు పడిపోయే కష్టం కూడా ఏమీ ఉండదు మామూలుగా మీకు యుఎస్ లో అక్కడ చూశాను నేను అక్కడ ఏం చేస్తానంటే ఈ పెయిన్ మెడికేషన్ ఉంటుంది పెయిన్ మెడికేషన్ అన్నారు ఆ మెడికేషన్ అని వాడు ఆ ఇంటర్ ఇంటర్వైనస్ సిస్టమ్ ఉంటుంది కదా చూగు వీడి శరీరంలో ప్రవేశించి పక్క డ్రిప్ ఉంటుంది కదా దాంట్లో వాడు ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది కానీ దాని మీ చేతిలో ఉంటుంది ఇది నొప్పి అడిపించింది అనుకోండి కొంచెం నొక్కు కూడా ఆ మెడికేషన్ లోపల నొప్పి తగ్గిపోతుంది నొప్పి తగ్గిపోయిన వెంటనే ఇది మళ్ళీ ఆపేసేయొచ్చు ఇంకా అసలు నొప్పే ఉండదు సార్ నా తగ్గ నొప్పి అనేది లేకుండా పూర్వం పన్ను తీసుకోవాలంటే చాలా కష్టం ఇప్పుడు నొప్పి అనేది లేకుండా పన్ను తీసుకోవడం వర నొప్పు అనేది ఉండదు కానీ అక్కడున్న మనిషి చాలా దుఃఖాన్ని ఎందువల్ల అంటే దేహము దేహానికి ఉండే అనారోగ్యం వల్ల కలిగే దుఃఖము ఒక ఎత్తు కానీ ఈ దేహము నాది అనే దేహాభిమానం వల్ల కలిగే మోషనల్ సఫరింగ్ ఎంగస్ట్ లో ఉంటుంది అనంతంగా ఉంటుంది ఆ వృత్తి ఆ పీడ కాబట్టి దేహాభిమానము చాలా దుఃఖహేతువు ఈ సత్యాన్ని సాధకులు గమనించాల్సి ఉంటుంది ఓకే శ్రేతజ్ఞో వేస్టి సో తం రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ ఇప్పుడు సాధన అంటూ ఉంటారు సాధకులు సాధన చేయాలి అంటారు చాలామంది ఏమనుకుంటారంటే సాధన అంటే ఇవేమో అభిప్రాయాలు లోకంలో సాధనకి చాలా అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే ఇక్కడ నుంచి తిరుపతి దాకా రైల్లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తాడు కానీ తిరుపతి కింద నుంచి పైపు మాత్రం మెట్లు వెళ్ళినట్లయితే అది సాధన అవుతుంది అని అనుకుంటారు ఇట్ ట్రూ కొంతమంది ఏమనుకుంటారంటే చుట్టూ నూట ఐదు సార్లు తిరిగితే దేవాలయం చుట్టూ సాధన అవుతుంది మరికొంతమంది మామూలుగా కాళ్ళతో తిరగడం కాదు దొరినితే సాధన కొంతమంది కాశీ క్షేత్రంలో మకాన్ పెడితే అదే సాధన అని అనుకుంటారు కొంతమంది రోజు సహస్ర గాయత్రి చేసుకుంటే సాధన ఉంటుంది అని అనుకుంటారు ఈ సాధనలో కూడా రాజ్యసములు శాస్త సములు తామసములు కూడా ఉన్నాయి ఎవల వాళ్ళ ఈ సాధనలను చాలా మంది సాధకులు పలు పలు విధాలుగా తెలుసుకుని ఆచరణలో కానీ అన్నిటికంటే ఉత్తమోత్తమైన సాధన ఏది అని కనుక మీరు అడిగితే నేను నిర్ద్వంద్వంగా నేను దానికి వచ్చే సమాధానం ఏమిటంటే ఇప్పుడు నీవు దేహాన్ని ఇదంగా ఇది అని సాక్షిగా దర్శించి యథాపథంగా దర్శించి దేహాన్ని యథాపథంగా దర్శించడం అనగానేమి ఇది దేహము దేహము నేను కాదు ఇది దేహము అని దర్శించసంభవమేమిది కాదు అసంభవం కాదు ఇది దేహము అని దర్శించటం అసంభవం కాదు ఈ సాకర్ ఆడి వాళ్ళు ఉంటాయి వాడు దేహాభిమానం లేకుండా సాకర్ వాడు గోల్ వేసు దేహాభిమానం ఉంటే ఆడలే సాకర్ అక్కర్లేదండి కబడ్డీ ఆడాలనుకోండి దేహాభిమానం ఉంటే మీరు కబడ్డీ ఆడలేరు ఆ చిన్న వయసులో దేహాభిమానం ఉండదు అధికనే కబడ్డీ ఆడతారు కబడ్డీ అంటే ఎలా ఉంటుంది అంతా మట్టి రాళ్ళు రొప్పులు దుమ్ము అన్నీ ఉంటాయి కబడ్డీ కబడ్డీ కబడ్డీ అయితే వెళ్తాడు వాళ్ళు అరడు వందల మంది ఉంటారు అరవల మంది వీళ్ళు ఒకటి మంది వచ్చేసి మీరు పడుకుంటారు పడిపోతే వాళ్ళందరినీ పిలిపించుకుని మీరు ఒక వచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దెబ్బలు తగులుతాయి ఇప్పుడు దెబ్బలు వేడికి అసలు తగిలినట్టు కూడా తెలియదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాకనే తెలుస్తుంది దెబ్బలు తగిలినట్టుగా ఎందుకు ఆడగలిగారు కబడ్డీ ఎందుకు ఆడగలిగారు దేహాభిమానము ఉండదు కబడ్డీ ఆడితే అలాగే నేషనల్ ఫుట్బాలర్ ఉంది అమెరికా ఫుట్బాలర్ దానికి కూడా దేహాభిమానం ఉంటే వాళ్ళు ఆడలేరు రగ్గే ఇంకో గేమ్ ఉండదు దేహాభిమానం ఉంటే ఆడలేరుట అఖరికి ఫుట్బాల్ ప్లేయర్స్కి వాళ్ళకి ఉన్నంతటి వివేకం కూడా లేకపోతే మనం వేదాంతలమేలా అవుతాం కాబట్టి దేహాభిమానాన్ని అన్ని విధముగా పరిశీలించి ఊరికే తిట్టుకుంటే ఉపయోగం లేదు నాకు దేహాభిమానం ఎక్కువ నేను అయోగ్యుడవని తిచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదు దేహాన్ని సాక్షిగా ఇది నేను కాదు అని దర్శించి చాలు అదే అదే అన్నిటికంటే గొప్ప సాధన అది అసంభవం కాదు కానీ అలా దర్శించటానికి ఉత్సాహం కావాలి సో అటువంటి ఉత్సాహముతో దేహము నేను కాదు అనే సత్యాన్ని నా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఉత్సాహం చేయాలి అభ్యాసం చేసినట్లయితే అదానికి వివేకాభ్యాసము అంటే మీరు తప్పక విజయాన్ని సాధించి తీరుతారు ఎప్పుడైతే దేహాభిమానము బాగా సడలిపోతుందో అప్పుడు మీకు ఈ సంసార దుఃఖం బాగా అల్పంగా తగ్గిపోతుంది బరువు బాగా తగ్గిపోతుంది కాబట్టి తప్పకుండా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ దిశలో దేహమే లేను అనే ధారణ చాలా తప్పు ధారణ అది మనిషిని దేశ కాలాలలో అత్యల్ఫూగా నిలబీడుతుంది ప్యాక్కల్ అని ఒక ఫిలాసఫర్ ఒక సైంటిస్ట్ సైంటిస్ట్ ఫిలాసఫర్ కూడా అతను ఏమన్నాడంటే అతను ఒక పాయింట్ చెప్పాడు మీరు గమనించండి దేహమే నేను అనుకోండి ఈ సృష్టిలో నేను ఎంత ఉంటాను ఒక అణువులో కూడా అణువంతా కూడా ఉన్నాడు ఒక ధూళికణమంతా కూడా ఉండండి దేహమే నేను ఆ సృష్టి అంత విశాలమైన సృష్టి కానీ నేను దేహము కాదు నేను మనస్సు అని మీరు అనుకోండి అప్పుడు మీరు ఈ జగత్తులంతా కూడా తెలుసుకోగలిగే సామర్థ్యం కలిగిన పండుతులైపోతారు దేహము నేనైతే జగత్తులో నేను అణువును కూడా కాకుండా పోతాను అదే నేను మనస్సు అయితే దేహము కంటే ఒక మెట్టు పైకెక్కి నేను మనస్సు అని తెలుసుకుంటే ఆ మనస్సుతో మీరు జగత్తునంతా కూడా కదవగలుగుతారు ఆ బుద్ధితో మనస్సు బుద్ధిని నాభిస్తాయి ఆ బుద్ధితో మీరు ఈ గెలాక్సీస్ని వాటిని కూడా తెలుసుకోగలుగుతారు అంతకంటే ఇంకొక స్టెప్ మీరు బయట వేసి ఆత్మయే నేను అని తెలుసుకున్నట్లయితే మీరు సర్వాత్మ భావంలో దైవ దైవస్వరూపులై నిలబడతారు ఇప్పుడు ఒక్కో మెట్టుకి రెండో మెట్టు రెండో నుంచి మూడో ఎంత జంపల చూడండి వీటిని కాన్ఫర్న్స్ అని అంటారు దేహం అనుకునే నుంచి నేను బుద్ధి అనుకుంటే వాడు ప్రొఫెసర్ అవుతారు ప్రొఫెసర్ అయ్యి జగత్తులంతరీ కూడా అధ్యయనం చేసి సాధ్య అదే బుద్ధి నుంచి ఆత్మా నేను అని తెలుసుకుంటే వాడు సాక్షాత్తు భగవంతుడ జ్ఞానీ స్వాపంతో నేను మాతా కాబట్టి దేహాభిమానాన్ని తిరస్కరించే ప్రయత్నం పాధకులు చేయాల్సి ఉంటుంది మంచిది దాన్ని ఎలాంటి చేయడం ఏదైనా ఖర్చు ఎలాగొచ్చుకునే దేహాన్ని కొడుతూ ఉండాలని లేదు అలా చేయకూడదు తప్పదు దానివల్లే ఉపయోగపడతాయి లేక దేహానికి తిండి పెట్టకుండా దాన్ని మారి చేస్తే పోనీ అలా వివేకం వస్తుందా అసలే రాదు అదే పద్ధతి కాదు అలా కాగ్నేటివ్గా తిన్నే కాగ్నేటివ్ చేంజ్ అని అంటారు అంటే మనిషిలో పరివర్తన వస్తుంది ఎలా పరివర్తన కాగ్నేటివ్ అప్రోచ్ అంటే జ్ఞానము తెలుసుకుంటూ తత్వాన్ని తెలియడం ద్వారా మనిషిలో మార్పు రావాలి అంతేగాని మీరు నాలుగు రోజులు ఉపవాసం చేసేస్తే మనిషిలో మార్పు వస్తున్నాను లేకపోతే మెట్లు ఎత్తేసి పది పది మైండ్లు పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తే మనిషిలో మార్పు వస్తున్నాను అనుకుంటే ఆ మార్పు వచ్చే సందర్భాలు చాలా అవసరంగా ఉంటాయి మార్పు చాలా తత్వంగా వస్తున్నారు కానీ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనిషిలో చాలా గొప్ప మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీన్ని కంప్లీట్ చేయదు అంటారు తెలుసుకుంటూ ఉండడం తెలియడం ద్వారా మనిషిలో చక్కటి ఆస్తుము వస్తుంది ఆ కాజ్నిటివ్ మెథడ్ ని ఇప్పుడు భగవానుడు మనకి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఈ దేహమును ఎవడైతే తెలుసుకుంటూ ఉంటావో తెలుసుకోవడము అంటే అనుభవానికి తెలుసుకుంటూ ఉంటారు మీకు ప్రతిసారి దేహం అనుభవానికి వస్తూ దేహం అనుభవానికి వస్తుంది అలా ఆ తెలుసుకునేటువంటి ఆ చేతన తత్వం నేను అనే చేతన తత్వం ఏది కలతో దానికి క్షేత్రజ్ఞ అని సాధారణంగా లోకంలో ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు అనే వివేకంతో చెప్పి మీకు కనపడరు లోకంలో లభిస్తారు క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుల్ని కలగాపోక చేసేస్తే వ్యవహారం చేస్తారు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఆ మమాకో పూజ చేయించుకో ఈ శతకోపం పెట్టించుకో ఈ తీర్థం తీసుకో ప్రసాదం తీసుకో అని పురోహితుడు మీకు ఎన్నెన్నో ఆ ఉపదేశాల్లో ఎక్కడైనా క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే వివేకం ఉండి చేస్తారా మీరు మార్కెట్కి వెళ్తే మాల్తో దేట్టుకో వెళ్తే మీ ఐడెంటిటీ కార్డు చూసి మీకు బ్యాంకు డబ్బులు ఇస్తారు లేకపోతే మాములు వెళ్తే డబ్బులు తీసి మీకు ఎవరు వస్తువులు ఇస్తారు వాళ్ళు ఎవరైనా మీకు క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు అనే వివేకాన్ని మీకు ఎవరైనా వివేక మీరు ఎక్కడైనా చూశారా ఇంట్లో ఎక్కడైనా రైలు ఎక్కారనుకోండి ఇది నీ ఐడెంటిటీ చూపించమని అనుకుంటారు అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు వివేకా అసలు ఈ లోకంలో లౌకిక వ్యవహారంలో కానీ కర్మ వ్యవహారంలో కూడా వైదికమైన కర్మలు చేసే సందర్భాలలో కూడా మీకు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే వివేకము సుఖరాము ఉండదు క్షేత్రము క్షేత్రజ్ఞుడు కళగా కులంగానే వాళ్ళు వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు అంచేతనే లౌకిక వైదిక వ్యవహారములన్నీ కూడా ఇది అవివేక పూర్వకంగానే అది ప్రవర్తించుతూ ఉంటాయి కానీ తద్విధ ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము తెలుసున్న మహాత్ములు ఉన్నారే వాళ్ళు ఈ వివేకాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు ఏమని పొడవ ఇది దేహము తెలిసిందా ఈ దేహం అనేది తెలిసిందా క్షేత్రము సుమా అది క్షయమైపోతూ ఉంటుంది అవి క్షమిస్తూ ఉంటుంది దానికి గాయాన్ని వాల్చుకునే శక్తి ఒకటి ఉన్నది అది సుఖదుఖములనే పంటలను మనకి పండించి ఇస్తూ ఉంటుంది ఇది క్షేత్రము బాగున్నా అర్థమైనా అర్థమైంది మరి నువ్వెవరిని అనుకుంటున్నావు నీవెవరిని చూడు నీ గురించి నువ్వు తప్పుగా అనుకోకు తప్పుగా తెలుసుకోకు సరిగ్గా ఆ దేహమును ఎవరు తెలుసుకుంటున్నాడో వాడే అని తెలుసుకో అని అని ఎవరు బోధిస్తారు తద్విధ ఆ క్షేత్ర క్షేత్ర జ్ఞా వివేకము తెలుసుకున్న మహాత్ములు మాత్రమే అలా బోధిస్తారు కాబట్టి నీవు ఆ తెలుసుకునే చేత ఉండవు ఇప్పుడు దీపమున్నది దీప ప్రకాశంలో టేబుల్ ప్రకాశిస్తావు దీపము టేబుల్ ఒకటవో ప్రకాశము టేబుల్ ఒకటవవు టేబుల్ సపరేట్ దేవులేమిటి ప్రకాశ్యము అంటే ప్రకాశింపజేయబడేది దీపం ఏమిటి ప్రకాశము అందుకే అదేవిధంగా నేను ఆ చేతనుడము దేహము జడము ఇది తెలియబడేది విషయము దృశ్యము క్షేత్రము జ్ఞేయము రచించేది వికారి నేను ఈ దేహాన్ని తెలుసుకుంటూ ఉండేవాడము వికారి అవినాశిని చేతనుడను సో ఇది నా స్వరు అని ఇది వివేకం ఈ వివేకము ఎవరు చెప్తారు తద్వేత ఆ వివేకము అనుభవంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇటువంటి ఉపదేశాలు చేస్తారు మా సో ఏతత్ అంటే ఈ దేహము ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటారో ఆ చేతన తత్వానికే మహాత్ములు అందమైన పేరు పెట్టారు ఎవరిని పేరు పెట్టారు క్షేత్రు గురువు పేరు పెట్టారు ఇంకా వేరే ఈ పేర్లు ఆ పేర్లు అసవసరం ఊరికే మీరు పెట్టు ఏవో పెట్టుబడి పేర్లు పెట్టారు అనుకుంటే ఒక ఆయనకి సోమయాగులు అని పేరు పెట్టారు ఆయన ఏమో సోమయాగం చేసేదా పెట్టారు ఇంకొక ఆయనకు ఉపాధ్యాయ అని పేరు పెట్టారు ఆయన ఏమైనా పాఠం చెప్పాడో పెట్టారు ఇంకొక ఆయనకి ఆచార్య అని పేరు పెట్టారు ఆయన ఏమాచారం చెప్పాలి ఎందుకీ పెట్టు పెట్టుబడి పేర్లు అంటే ఎందుకు అనవసరం ఏమిటి పేరు క్షేత్రమును తెలుసుకుంటూ ఉంటాడు ఏం పేరు పెడదాం అదే పేరు ఇంకా వేరే పేరు వస్తున్నారు అదే పేరు క్షేత్రజ్ఞ అలాంటి పేరు పెట్టారు మహా ఏత శరీరం క్షేత్రం యోగేక్తి ఈ శరీరమును క్షేత్రము అనబడే ఈ శరీరము ఎవడైతే తెలుసుకుంటారో వ్యక్తి విజానాతి తెలుసుకుంటారు వ్యక్తి అన్నా విజానాతి అన్నా ఒకటే విదా జ్ఞానే అనే కాదు వ్యక్తి ఒకటి విజానాథి ఏమిటండి దేహాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటో ఆపాద కళమస్తకం జ్ఞానేన విషయీక పాదతలము అంటే అరికాలు హరికాలు ఉంది కదా అక్కడ మొదలు పెట్టాడు ఆ పాద తల ఆ అంటే అక్కడ మొదలు పెట్టాలి అని అర్థం ఆ జన్మ అంటే ఆ జన్మ అని కాదు ఈ జన్మ అన్నాడు ఎవడో అది కాదు జన్మతో మొదలు పెట్టి అని అర్థం ఆ జన్మ కాదు సో జన్మతో మొదలు పెట్టి అలాగే ఆ పాదతల అంటే ఆ కాలు ఆరికాలని కాదు అర్థం అంటే సంస్కృతంలో ఆ ఇది తెలుగు ఆ కాదు ఓకే తెలుగులో ఆ అంటే అర్థం ఏంటి అదిగో అది అని అర్థం సంస్కృతంలో ఆ అంటే అదిగో అదే అనే మొదలు పెట్టి ఇప్పుడు ఆ పాద తల అని అనుకోండి పాదం యొక్క తలంతో మొదలు పెట్టి ఆ ఓకే సో పాదము యొక్క తలము అంటే అరికాలు అరికాలతో మొదలుపెట్టండి ఎక్కడి దాకా వస్తాము తల మస్తకం మస్తకం అంటే తల తల అంటే అరికాలు పాద తల మస్త అరికాలతో మొదలుపెట్టి చాలా వరకు చూసుకోండి మీరు ఒకసారి తల చూసుకోండి అరికాలతో మొదలుపెట్టి చాలా వరకు చూసుకున్నారా కళ్ళు మూసుకుని మేడం కళ్ళు మూసుకోకున్నారు చూసుకున్నారు ఎలా చూసుకు చూసుకోవడం ఉంటే ఏంటి కళ్ళు మూసుకు చూసుకోవడం సార్ ఎందు చూసుకో చూసుకోవడం ఉంటే ఇంటి సారు ఇవే అరికాలుతో మొదలు పెట్టి అరికాలు ఆసనాలు వేస్తా శవాసనాలు వేసేనా అరికాలు మోకాలు కొత్త ఛాతి కుడి చేతి ఎరమ చేతి మెడ ముక్కు అంతా తెలుసుకుంటూ వచ్చారు తెలుసుకోవడం అంటే ఏం చేశారు వాటి సోడా అధికారులు అని తెలుసుకున్నారు అధికారులు తెలుసుకున్నారు తెలుసుకున్నారంటే ఏం చేశారు తెలివి అయి ఉండి ఆ తెలివిలో అధికారులును విషయము చేసిన శవాసనం చేశారా అయితే శవాసనంలో చేసిన ఘన ఘనకావ్యం ఇదే అరికాలు తెలుసుకో తర్వాత ఏం తెలుసుకోవటం కంగాలు పొడగ అలా పడు దాన్ని శివాసనం ఉంటుంది అలా ఉండు కంగాలు పడుకో మోకాలు తెలుసుకో ఎప్పుడు ఏం చేశారు మోకాలు తెలుసుకో ఛాతీ తెలుసుకో ఛాతీ తెలుసుకోవాలి ఏం చేశారు తెలుసుకోవడం అంటే ఏం చేశారు మీరు తెలివి అయి ఉండి ఆ అవయవాన్ని ఆ తెలివిలో విషయముగా చేసిన జ్ఞాన విషయీక మీరు జ్ఞానస్వరూపులై ఉండి ఒక ఇంద్రియము ద్వారా దాన్ని ఆ అవయవాన్ని విషయముగా చేస్తున్నారు దాన్ని విషయం చేసి మీరు విషయ్యై నిలబొడుతున్నారు అదే తెలుసుకోవడం ఈ పని యోగాసనాలు నేర్చుకున్నవాడు చేస్తాడా నేర్చుకోని వాడు చేస్తాడా అందరూ చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు యోగాసనాలు నేర్చుకున్నవాడు వాళ్ళు వాడో పద్ధతిలో చేస్తారు యోగాసనాలు వీళ్ళు నేర్చుకోలేదు చొడువు సంధ్య లేదు ఇప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడే ఇది నా కాలు ఏదో కాలు నెచ్చుతూ ఉంది సరే ఈ కాలు ఎలా ఉంది ఆ ఇప్పుడు నేర్చుకెట్టింది అంటే మరి వాడు కాళ్ళను వేదాంతము యోగము చదివినవాడు దేహాన్ని జ్ఞానంలో విషయంగా చేసి తెలుసుకుంటూ ఉంటాడు అది ఏమీ చదవకపోయినా సహజ సిద్ధంగానే మనిషి సహజ సిద్ధంగా మరుగుండే అనుభవాన్ని బట్టి ఆ దేహాల్లో ఉండే వేరు అవయవాలను తన జ్ఞానంలో విషయంగా చేసి తెలుసుకుంటూ అవునా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఇప్పుడు కాళ్ళు నొప్పితో బుధం నొప్పితో వెళ్ళారనుకోండి న్నాడు నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు కొంచెం తగ్గిందండి ఆ చెయ్యి ఎలా దాపండి అని దాకా వాళ్ళు పూసుకోండి చేయి దాపండి ఇప్పుడు చెయ్యి నొప్పిగా ఉందా కొంచెం నొప్పిగా ఉంది అంటే ఇప్పుడు ఎలా తెలిసిందా లేదా కాబట్టి ఉపదేశం చేసి యోగము సందర్భంలోనూ నా దేహాన్ని తెలుసుకుంటారు అదేమీ లేకుండా సహజ సిద్ధం కాకుండా తెలుసుకుంటూ కాదు స్వాభావికేనా ఉపదేశికేనవా వేదనే విషయీకరు వారంతటా వాడు ఇలా విషయం ఇలా చేస్తూ ఉంటారు దేహంలో ఉండే అవయవాడు లేదా ఔపదేశికే ఉపదేశములకు సంబంధించిన ప్రక్రియతో యోగము ఇత్యాది ప్రక్రియతో యోగాసనాలు వేసేప్పుడు తెలుసుకుంటూ యోగం కాన్షియస్ యోగా అంట చేతులపై ఎత్తమన్నారు అనుకోండి మీరేదో మీ ఆలోచనలో మీరు ఉండి చేతులు ఎలా పైక నడువు వంచు అన్నారనుకోండి మీ ఆలోచనలో మీరు ఉండి నడువు వంచడం అది ఒక రకం యోగం మెకానికల్ గా వ్యక్తి యోగం అలా చేయకూడదు కాన్షియస్ గా చేతులపై కాన్షియస్ గా నడువు పంచాలి చెప్పిన యోగా మెల్లగా చేస్తా కాన్షియస్ గా చేస్తాను కాబట్టి అటువంటి విధంగా దేహాన్ని తెలుసుకుంటూ చేసే ప్రక్రియకి ఔపదేశికేనా అంటే అలా కాకుండా సహజ సిద్ధంగా కూడా ఈ కాలు నిన్నుగా ఉంది వేళ బాగానే ఉంది ఈ కాలు ఎదుర్కొండ వింటే ముందుకు చెప్తూ ఉంటారు ఇటువంటి సిద్ధమైనటువంటి విధంగా కూడా మీరు దేహాన్ని దేహంలో అవయవాళ్ళని జ్ఞానంలో విషయంగా చేస్తూ ఉంటారు అదే అంటున్నారైనా విధా విడివిడిగా ఇది కాలు ఇది చెయ్యి ఇది ముక్కు అని అలాగే వీరిగా కూడా మీరు విధానంగా తెలుసుకుంటూ ఉన్నారు ఎవరు తెలుసుకుంటున్నారు మీరే మీరే తెలుసుకుంటున్నారు సంవేదితా రాహు కథయంతి క్షేత్రజ్ఞతి ఆ విధంగా తెలుసుకుంటూ వాడు ఎవ ఎవడైతే వాడు తెలుసుకుంటూ వాడు ఎవడైతే వాడు ఎవరో చెయ్యండి నువ్వే నయా బాబు నేను ఎవరు నువ్వు ఎవరో తర్వాత ప్రస్తుతాన్ని ఇంటి మటుకు తెలుసు దేహంలో ఉండే అవయవాలన్నింటినీ జ్ఞానముతో తెలుసుకుంటే వాళ్ళను నేను నేనే క్షేత్రం చూడను పూర్ణమే వాశిష్యే శాంతి శాంతి శాంతి ఓం కే